మేక్రవస్త జ్యేష్టరాజు బ్రహ్మణ శృణ్వన్నోతి సీదసాదన శ్రీమహాగణాధిపతాశివ శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురు పరంపరా ద్రం కన్నయ విష్ణుయామదేవాద్ర పశ్యేమాక్షజప్తా స్థిరైరంగ్యైస్తువామేతరాయ స్న ఇంద్రో బుద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్నస్క్ష్యోష్టమే స్తినో బృహస్పతి ఓ శాంతిశాంతిశాంతి దుర్దర్శమతిగంభీరం అజం సామ్యం విశారదం బుద్ధ్వా పదమనా నమస్కృం ప్రజా వైశాఖ మేధుభలనిధే వేదనాంస్థం భూత్యాల మ్య విర జననగ్రాహోరే సముద్రే కారుణ్యా దుద్ధారమృతమిదమరైర్ దుర్లభం భూతహేతో పూజ్యాపూజ్యం పరమగురుమ పాదపాతైర్న్నతోస్ నతోస్మి నమస్కారము చేస్తున్నాను అంటే నమస్కారం చేస్తూనే ఉంటాను అని అర్థం నతోష్మి అంటే ఐ రిమైన్ ఐ రిమైన్ సాల్యూటెడ్ నతహా అస్మి నమస్కారం చేస్తూనే ఉంటాను అంటే ఎప్పుడు గౌడపాదాచార్యులు ఎప్పుడు గుర్తుకొచ్చినా మనస్సులో హృదయంలో నమస్కారం చేసుకుంటాను ఎందుకంటే అంతటి హయ్యెస్ట్ ఫిలాసఫీ ఇంకెక్కడా లేదు గౌడపాదుల్ని మించిన ఫిలాసఫీ ఇంకెక్కడా లేదు హయ్య అంటే బౌద్ధ సంప్రదాయం వాళ్ళు కూడా గౌడపాదుల్ని వాళ్ళు ప్రేమగా అధ్యయనం చేస్తారు నేను చెప్పాను మీకు ఒకసారి న్యూయార్క్లో ఒక బౌద్ధ భిక్షువుని కలిశానని ఆయన ఏం పాఠం జరుగుతుందని అడిగారు గురుకులల్లో పాఠం అవుతుందంటే ఏదంటే మాండుక్య ఇదే ప్రకరణ ఆయనకి తెలుసు మాండుక్య గౌడపాద ముఖ్యంగా ఈ సింహల బుద్ధిస్టులు ఉంటారు వాళ్ళకు అధ్యయనం బాగుంటుంది లంకావతార సూత్రము అని ఉంటుంది అది గౌడపాద కారికలను పోలుంటుంది నేను కొంచెం చూశాను లంకావతార సూత్రం సూత్రాలన్నీ చాలా సరళమైన సూత్రాలు సో ఆ విధంగా గౌడపాదాచార్యులు మొత్తం వరల్డ్ ఫిలాసఫీ సీన్లో టాప్ మోస్ట్ ఎందుకంటే వరల్డ్ ఫిలాసఫీ అంటే అద్వైతమే ఇండియాలో మీకు అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతం అంటూ గడబెడ ఉంటుంది పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సీన్ గురించి ఏదైనా ఒక క్లియర్ కట్గా మీరు ఏదైనా చెప్పగలరా చెప్పలే ఇండియన్ రిలిజియస్ సీన్ కూడా అలాగే ఉంటుంది తర్వాత ఫిలాసఫీ అండ్ రిలిజియన్ చాలా మిక్స్ అయిపోయి ఉంటాయి ఫిలాసఫీ రిలిజియన్ను వ్యాలిడేట్ చేస్తుంది దట్ ఈస్ డేర్ బట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వ్యాలిడేటింగ్ రిలిజియన్ ఇప్పుడు శంకర సంప్రదాయం ఉందనుకోండి రిలిజియన్నని వ్యాలిడేట్ చేస్తుంది కర్మాభక్తిని మనం వ్యాలిడేట్ చేస్తూ జ్ఞానంలో నిలబడాలి వీళ్ళు ఏం చేశారో తెలిసినా జ్ఞానాన్ని నిలబెట్టేసి భక్తిని ఉపాసనలోకి కర్మలోకి వెళ్ళిపోయారు జ్ఞానాన్ని పూర్తిగా విలువెట్టేసాడు వేరే అనిఫార్చునే నేను ఒక వ్యాసం తీసుకుందాం అనుకున్నాను ఎందుకు లేదని తీసుకురా పత్రికలో వ్యాసం అదో ఒక పీఠాధిపతి రాసిన వ్యాసం పీఠాధిపతి ఓపెన్గా దాంట్లో ఈ దేవాలయాలలో ఈ మరిడమ్మ దేవాలయం మైసమ్మ దేవాలయం వీటిల్లో ఉండే జంతు బనువులకి ఆయన దాన్ని ఖండించలేదు ఖండించకపోగా జిదాల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టుగా రాశాడు కానీ పీఠాధిపతి అద్వైత సంప్రదాయం పీఠాధిపతి ఆయన మరి ఆ లెక్కలు రాసుకున్నాడంటే అంటే ఉపాసనలో పడిపోయి ఉపాసనల్లో సాత్వికంగా ఉండదు ఇంకా రాజసం తామసంలో పడిపోతుంది ఎందుకంటే జ్ఞానం ఉన్నప్పుడు ఉపాసనకి ఒక శోభం ఉంటుంది జ్ఞానం లేని సందర్భంలో ఇంకా ఉంటుంది చాలా చాలా కలుషితమైన వాతావరణం ఉంటుంది మీకు వరల్డ్ సీన్లో అలా ఉన్నాయి ఎందుకంటే రెల్జియంతో మిక్స్ అవ్వదు కాబట్టి అక్కడ కొంత క్లీన్గా ఉంటుంది జ్ఞానైనా ఆకాశ కల్పేనా అన్నట్టుగా ఇక్కడ ఇంకా ఆకాశ కల్ప అది ఇక్కడ వాతావరణం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఏమో నేను ఎలా అనకూడదేమో అంటున్నాను నేను బట్ తెలుసుకున్న వాళ్ళకి కన్ఫ్యూషన్ లేదు ఆ క్లారిటీ ఆఫ్ విషన్ ఉన్న వాళ్ళకి కన్ఫ్యూషన్ లేదు కానీ మీరు ఏదైనా ఒక పీఠం చూసి దాని నుంచి ఇన్స్పైర్ అవుదామని అనుకుంటే మాత్రం ఈ డజన్ వర్క్ లైఫ్ వాళ్ళు ఏమీ ఇన్స్పైర్ చేయరు అన్నమాట పైగా ఏమని చెప్తారంటే ఈ వేదాంతం అంతా అనవసరమయ్యా ఇంగ్లీష్ వేదాంతం ఇదంతాను మీరు వచ్చి కర్మ చేసుకోండి అని దట్ ఈజ్ హో ది సెడ్ వెరీ అన్ఫార్చునేట్ ఐ డోంట్ నో వై ఐ సెడ్ ఆల్దీస్ సో నతోస్ని నేను నమస్కారం చేస్తూనే ఉన్నాను ఎవరిని అముం పరమగురు అది ఈ పరమగురువును పరమ అముం అంటే అముమ్ అంటే ఈ ఈ అంటే ఆయన ఎక్కడున్నారు అంటే హృదయమునందు ఆయన హృదయంలో ఉన్న ఆ గురువును మనస్సుతో నిర్దేశిస్తూ చెప్తున్నారు ఈ గురువుకు నమస్కారం అంటే ఈ అంటే నా హృదయంలో నాకు అపరోక్షంగా అనుభవానికి వస్తూ ఉండే ఆ గురుదేవులకు నమస్కారము అము తర్వాత ఆయన పరమ గురు ఎంట్లో టెక్నికల్గా చూస్తే టెక్నికాలిటీ అంటే వంశవృక్షంలాగే You guru-lova amshamraksham ha-kantana. Which is not necessary. Which is, uh, which is again uh, a cult and a bondage. O listi-tri-tri-pe-e-en-ra-asuk-un-to-on-o, O listi-ra-asuk-un-toon-o. A listi-tri-tri-tri-te-me-ke-e-e-me-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e-e- ఈ పైనుమాయన దట్ అండ్ దట్ సరస్వతి ఆ పై అయిన దిస్ అండ్ దిస్ సరస్వతి అనలో పది పేర్లు చెప్పారనుకోండి ఓహో అని ఏ గెట్ అవుట్ ఆఫ్ ఎయిట్ సో యూ డోంట్ బికమ్ వైజాట్ అలాగే ఓ లిస్టులు ఉంటాయి దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఆ లిస్టుల ప్రకారం ఏమిటంటే గురువు పరమ గురువు పరమేష్ఠు గురువు అలాగా శంకర భగవత్పాదులకు గురువు గోవింద భగవత్పాదులు ఆ పైన ఆయన గురువు ఆయా పైన గురువు అలాగేదో లిస్టు ఇట్స్ నాట్ లైక్ దట్ ఆ లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే గోవింద భగవత్పాదుల యొక్క గురువు గౌడపాదాచార్యులు కనుక ఆయన పరమ గురువు అవుతారు ఇన్ దట్ సెన్స్ బట్ ప్రౌడ్లీ హీ మే నాట్ మీన్ దట్ వే హీ మే మీన్ దట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అనే సెన్స్లో ఆయన అనుండొచ్చు లేదండే ఒక సంప్రదాయంగా అన్నారన్నా కూడా మీరు ఎలా తీసుకున్నా తీసుకోవచ్చు అటువంటి ఈ పరమ గురువును నేను నమస్కరిస్తున్నాను ఇంకా ఎటువంటి వారైనా పూజ్యాభిపూజ్యం అంటే ఇదొక సంస్కారం ఏమిటంటే ట్రూత్ని ఒక ట్రెడిషన్లోకి పెట్టారనుకోండి మీరు ట్రూత్ని ట్రెడిషన్లో బంధించారనుకోండి ట్రూత్ బికమ్స్ టైం బాగుంది ట్రెడిషన్ అంటే టైమ్ మీద కదండి టైం బోర్డు మీద కదండి హిస్టారిక్ దట్ ఈజ్ వాట్ యూ మీన్ బై ట్రెడిషన్ ట్రూత్ ఈజ్ నాట్ హిస్టారిక్ ట్రూత్ ఈజ్ టైమ్లెస్ కాబట్టి ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే ఉపదేశ నిమిత్తంగా గురువు శిష్యుడు అనే ఒక ఎత్కించి భేదాన్ని చూపించారు తప్పిస్తే జ్ఞాతే తత్వం తెలిసినట్లయితే ద్వైతన్న విద్యతే కాలములకు అతీతమైన తత్వం ఆ దృష్టితో అలా అన్నాను నేను సో అదొక ధోరణి చెప్పి ధోరణిలో ఒక ధోరణి అంటే వీట్ కెన్ బి డైల్యూటెడ్ అట్ బట్ దట్ ఈస్ హౌ సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ పూజ్యాభిపూజ్యం పూజ్యులకు కూడా ఎంతయూ పూజించదగిన వాడు అంటే శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదులు ఇలా మధుసూదన సరస్వతి ఇచ్చాది వేదాంతాచార్యులు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా గౌడపాదులకు నమస్కారం చేయగలిగినటువంటి వారు ఆయన గౌడపాద అనే పేరు ఆయన ఎలా ఆయన పేరు ఏమిటో ఎవరికీ తెలియదు ఆయన సుఖమహర్షిని కలవడానికి నడుచుకుంటూ వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి గౌడ నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఎవ ఎక్కడి నుంచి వచ్చేవంటే గౌడ దేశాల నుంచి వచ్చాడు ఎలా వచ్చావంటే నడుచుకుంటూ వచ్చాను గోవాళ్ళు అక్కడి నుంచి ఒడిస్సా నుంచి నడుచుకుంటూ వచ్చేవారు గౌడ పాద ఆ పేరు అలాగా ఫిక్స్ అయినా కాబట్టి అధ్యక్షన మీకు ఎక్కడా కూడా పేరు ఉండదు పరమ గురువు అంటారే తప్ప గౌడపాదం న మామి అని అలాగేమీ అన్నాం ఎనివే బట్ ఇట్ ఈజ్ అంట్రస్ట్ అటువంటి పరమ గురువును పూజ్యులకు కూడా పూజ్యుడైనటువంటి గురువును నేను నమస్కరిస్తున్నాను ఏ విధంగాను పాద పాతై అది పాదయోహ పాత అంటే పాదముల రెండింటి ఎందు అంటే సాష్టాంగ నమస్కారం ఆయన పాదములు రెండింటి నేను పడుట ఒకసారి కాదు పాతై బహువచనం అంటే పునఃపున కనీసం మూడుసార్లు పాదపాతై నతోస్మి మూడుసార్లు సాష్టాంగ నమస్కారం చేస్తే బహువజనం అవుతుంది పాదపాతై ఇంకా ఎక్కువ చేసినా కూడా చేయొచ్చు అభిప్రాయం ఏమిటంటే నేను ఎంతో ప్రేమతో శ్రద్ధతో భూయో భూయో నమామ్యహం అంటారు చూడండి అది చేస్తున్నాను ఇక్కడ ఓకే తం పూజ్యాభిపూజ్యం మీరు సంస్కృతం విద్యార్థులకి శ్లోకాన్వయం కూడా తెలుస్తుంది ఎలాగ అన్వయం ఎలా చేస్తారు తమలో శ్లోకం చదివిన వెంటనే అన్వయం తగటగా అవుతుంది కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అన్వయం భాగవత శ్లోకాలకి అన్వయం కుదరదు నిజానికి భాగవతానికి ఒక టీక ఉన్నది ఆ టీక పేరు అన్వయార్థ ప్రదీపిక టీక పేరే అలాంటి టీక ప్రపంచం ఇంకా సంస్కృత సాహిత్యంలో ఏ గ్రంథానికి లేదు ఎందుకంటే అన్వయం కావు శ్లోకాలు కాబట్టి అన్వయం ముందు అన్వయం దగ్గర నుంచి టీక చేయాలి అన్వయం చేసి అర్థం చెప్పాలి అన్వయ అర్థ ప్రదీపిక అని ఆ టేక పేరు అన్వయార్థ ప్రదీపిక ఎనివే ఇక్కడ అలాంటి సమస్య ఏం లేదు అటువంటి ఆ పరమ గురువును నేను పునఃపున నమస్కరిస్తున్నాను తం తమ్మంటే ఎటువంటి పరమ గురువు యహ ఎవరైతే ఎవరైతే ఏం చేశారు ఉద్దధార ఉద్ధరించను ఉద్దధార అని గర్భది ఉద్ధరించను ఉద్ధరించుట అంటే పైకి తీయుట అని అన్నాం ఉద్ధరించడం అంటే పైకి తీయడం మునిగిపోతున్న మునిగిపోతున్న వాడిని పైకి తీయడం దాన్ని ఉద్దధార అలా ఎప్పుడు ఉద్ధరిస్తారంటే కారుణ్యాత్ దయవలన ఆయన మహాదయామయుడు గొప్ప దయామయుడు కాబట్టి అలా మునిగిపోతున్న వారిని పైకి తీసినాడు ఎవరంటే భూతాని మగ్నాని ఆలోక్య మీరు పదాలు నేను వాటిని అలా వెనక నుంచి కలుపుకుంటూ వస్తున్నాను సో భూతాన్ని మగ్నాని ఆలోక్య మగ్నాని అంటే మునిగిపోయిన భూతాని ప్రాణులను అలోక్య చూచి కారుణ్యాత్ దయ వలన ఉద్దధార పైకి తీసను దేంట్లో మునిగిపోయి ఉంటారు ఈ ప్రాణులు దేంట్లో మునిగిపోతారు సముద్రంలో మునిగిపోతారు సముద్రం సంసార సముద్రంలో మునిగిపోతారు సో సముద్రే మగ్నాని సముద్రంలో మునిగిపోతున్నారు ఏమిటో తెలుసినా ఈ సముద్రము అవిరత జనన గ్రాహ గోరే సముద్రే సో సంసారం అనే సముద్రము దీంట్లో తిమింగళాలు ఉన్నాయి గ్రాహ అంటే తిమింగళాలు సో ఆ తిమింగళములతో భయంకరంగా ఉంటుంది సముద్రము ఏమిటా తిమింగళములు జనన పుట్టుక పుట్టేను అన్నాడంటే పడిపోయాడు సముద్రంలో పడిపోయాడంత మునిగిపోయాడు పుట్టుక తిమింగలం వీణి మింగేసింది ఇంకా వీడు హిస్టారిక్ సెల్ఫ్ అయిపోతాడు ఇయర్స్ లెక్కెట్టుకుంటాడు ఎక్కెట్టుకుంటూ బతుకుతూ ఉంటాడు హిస్టారిక్ సెల్ఫ్ అయిపోతాడు ఇది ఈ పుట్టుడా అన్నది ఒకసారితో తెలియలేదు కాదది ఇది ఒకసారితో వదలదు ఇది వాడు జీవించినంతకాలం పుట్టు పుట్టుక హిస్టారిక్ సెల్ఫ్ పుట్టాడు కాబట్టి గిట్టుతాడు గిట్టాడు కాబట్టి మళ్లీ పుట్టుతాడు పుట్టాడు కాబట్టి మళ్లీ గిట్టుతాడు అవిరత జనన గ్రాహఘోరే సముద్రే అటువంటి మహాభయంకరమైన జననవలన ప్రవాహ రూపమైన సముద్రంలో పడిపోయి ప్రాణులను చూచి దయ కలిగి ఆయన పైకి తీసినాడు ఉద్దధార ఏమండి సముద్రం నుంచి తీశాడు ఏమిటి సముద్రం నుంచి ఏమొస్తుంది అమృతం వస్తుంది సముద్రంలో పడిపోయాలన్న ప్రాణులను ఉద్ధరించాడు సముద్రం నుంచి అమృతాన్ని కూడా తీశాడు సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుంది కదండి ఆ సముద్రాన్ని చిలకడం చూడండి ప్రజ్ఞావైశాఖవేధ క్షుభిత జలనిధే వేదనాం ఈ సముద్రం వేరు ఆ సముద్రం వేరు అది సంసార సముద్రంలో పడిపోయి ఉన్న భూతములను చూచి ఆయన ఇంకో సముద్రాన్ని చిలికినాడు అది క్షీర సముద్రం దాన్ని చిలికాడు అది ఏమిటా క్షీర సముద్రము వేదము అనే పేరు గల వేదము అనే పేరు సముద్రము అది జలనిధి సముద్రము దాన్ని క్షుభిత చిలికినాడు ఎలా దేనితో చిలికినాడు వేధ వేధ అంటే వైశాఖ వేధా ఓకే వేధ వేదనం క్షేపణం ఓకే చిలకడానికి దాంట్లో కవ్వం వేసి చిలకాలి వేధ అంటే వెయ్యడం కవ్వం వేసి ఇలా ఇలా చిలకాలి వేదము సముద్రంలో ఈయన ప్రజ్ఞా అనే కవ్వమును వేసి ప్రజ్ఞా వైశాఖ వైశాఖ అంటే కవ్వం వేద అంటే క్షేపణము ఉంచుట ప్రజ్ఞా అనే కవ్వమును ఉంచి చిలికాడు క్షుభిత జలనిధే వేదనాం చిలికినప్పుడు అంతరస్థం ఆ లోపల దాగి ఉన్నటువంటి అమృతము అమృతం అంతరస్థం ఎక్కడుందో అమృతం అక్కడుంది కారుణ్యాదుధధార అమృతం ఏమిటా అమృతం ఇదం ఈ కారికలు వేదము అనే సముద్రంలో ప్రజ్ఞ అనే కవ్వమును వేసి ప్రజ్ఞ అంటే నవనవోన్మేషశాలిని బుద్ధి అని నిర్వచనం ప్రజ్ఞకి ఎప్పుడు అలాగా క్రియేటివ్గా అలా కట్ చేసుకుంటూ కోసేసుకుంటూ ఎలా డూడు బసమన్నలాగా అన్నిటికీ తలవపడం కాదు ప్రజ్ఞ అంటే ఎలా కట్ చేసుకుంటూ ట్రాజెన్షియల్గా వెళ్ళిపోవడం వెళ్ళిపోవాల్సి ఉంటుంది నేనే యాక్సెప్ట్ చేసే పని లేదు బట్ నెగి నెగి ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండ్ ఎగ్రి ఎగ్రిన్ టు నథింగ్ డిసగ్రిఇన్ టు నథింగ్ యూ అగ్రీ నథింగ్ యూ డిసగ్రీ నథింగ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్ దాన్ని ప్రజ్ఞ అంటారు That kind of open mind, so, very creative thinking, clarity of thinking. This is Prajnā. That Prajnā is the only thing that we can do in English translation. Now, we have to say that the Prajnā is the only thing that we can do in the same way. The Prajnā is the only thing that we can do in the same way, in the same way, in the same way. అమృతాన్ని తీశాడు ఏమిటా అమృతము అంటే ఈ కారికలే ఈ కారికలు నిజంగా అమృతము వంటి కారికలే ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే ఏం కారికలే అలాగే స్వప్నం గురించి జాగ్రత్త గురించి చలాభాసం యథా జాగ్రన్న తా జాగ్రన్న సంశయ స్వప్న చలాభాస అదా జాగ్రత్త నా సంశయ సో ఈ విధంగా అలాగే అద్వైతం అకార్పణ్యం అజాతి వక్ష్యామి కార్పణ్య దోషము లేని జాతి అంటే పుట్టుక లేని ఆత్మతత్వాన్ని బోధిస్తాము అని తర్వాత అలాత శాంతి ప్రకరణంలో ఆకాశదృష్టాంతం స్వప్న దృష్టాంతం ఆకాశదృష్టాంతం ఆత్మ స్వప్న దృష్టాంతం జాగ్రత్త అవస్థకు సో ఈ విధంగా అత్యద్భుతములైన కారికలు ఇవి అమృతము అంటే ఈ కారికలు ఇదే అమృతము ఈ అమృతమును ఆయన చినికి మానవులకు సమర్పించినాడు సంసార సముద్రంలో మునిగిపోతున్న మానవులకు ఇచ్చి వాళ్ళని ఉద్ధరించినాడు ఈ అమృతం ఎట్టిదో తెలిసినా దుర్లభం దేవతలకు ఇది దొరకదు దేవతలకు సుధ అనేదో సమ్ లిక్విడ్ రూపంలో ఉండే అమృతం దొరుకుతుంది సుధ అంటారు దాన్ని సుధ అని ఒక లిక్విడ్ ఉంటుంది అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను పురాణం అన్నది లోక అనువాదము అనువాదం కదా లోకానుభవానికి అనువాదం చేస్తారు పురాణంలో లోకానుభవంలో ఆసవములు మద్యములు ఉన్నాయి ఆసవము వైన్ మధ్యము లిక్కర్ అంటే వైన్లో పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ తక్కువ ఉంటుందని లిక్కర్లో ఎక్కువ ఉంటుంది ఏదో కేటగిరీ ఎడ్ చేయడానికి సో వాటిని అవన్నీ లోకంలో ఉంటాయి తర్వాత సురా అంటే అన్నం ఉడికించి దానిని ఫెర్మెంట్ చేసి తయారు చేసినటువంటి వైన్ అంటే రైస్ తోటి వీట్ తోటి తయారు చేసినటువంటి వైన్ దాన్ని వైన్ కాదు మద్యం మద్యం లిక్కర్ బియ్యం రమ్మ అంటారా దాన్ని బియ్య ఓకే సురా సుర ఈజ్ ఐథార్టిజ్ ఏ స్ట్రాంగ్ లిక్కర్ వాటెవర్ సో ఈ సుర తోటి హోమం సురాంజుహోతి సౌత్రామణి ఒక కర్మలో సుర హోమం చేస్తారు సో ఈ విధంగా ఇటువంటివన్నీ ఉంటాయి ఇది లోకంలో ఉంటాయి ఈ లోకంలో ఉన్న వాటిని అనువాదం చేస్తూ పురాణంలో ఎంతసేపు లోకంలో ఉన్నది అనువాదం చేస్తూ ఉంటారు నేను చెప్పాను అన్నమాట మీకు చాలా స్టార్ట్ కాబట్టి లోకంలో సుర ఇత్యాది మద్యాలు ఉన్నాయి కనుక ఇప్పుడు స్వర్గంలో కూడా ఇవన్నీ ఉంటాయి ఇక్కడ వీడు మానేస్తాడు ఇక్కడ తీసుకోడు ఎందుకు తీసుకోడంటే దాని మీద ప్రీతి లేక కాదు దాని మీద ఇంట్రెస్ట్ లేక తీసుకోకపోవడం కాదు ఇంట్రెస్ట్ ఉంటుంది అయినా మానేస్తే ఇప్పుడు డయబెటీస్ వాడు స్వీట్ తినడం ఎందుకని స్వీట్ ఇష్టం లేక తిననుకుంటున్నారా కాదు ఇష్టం ఉంది కానీ రోగం వస్తుందేమో అని తినడం ఆ రకంగా తన నియమానికి భంగం కలుగుతుందేమో అని దాన్ని పుచ్చుకోడు కానీ స్వర్గానికి వెళ్ళిన తర్వాత దాన్ని నేను సేవిస్తాను అని ఒక ఆకాంక్షను అలా అర్థపెట్టుకుంటాను స్వర్గానికి నిచ్చేనులు వేయటానికి అలాగే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ శుభని సేవిస్తారు అని లోకానువాదము అలాగంటిది కాదు ఇది ఇది అమృతము అమరైర్ దుర్లభం అక్కడ అమరులకి శుభ లభించుగాక కానీ ఈ కారికల జ్ఞానము వాళ్ళకు కూడా లభించేది కాదు అంతటి అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అనుగ్రహించిన ఆచార్యులకు పాదపాతైర్ నమునతోస్మి ఇక్కడ టీకాకారులు అంటారు నారాయణ భగవానుడు క్షేత్ర సాగరాన్ని మధించి అమృతాన్ని ఎలా అయితే పరిగి తీసుకొచ్చాడో అదేవిధంగా ఇక్కడ ఆచార్యులు అలా చేశారు దేవతలకు కూడా ఇది లభించదు ఎందుకని జ్ఞాన సామగ్రి సంపన్న జ్ఞాన సామగ్రి ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే వివేక వైరాగ్యములు ఉన్న వాళ్ళకి మాత్రమే అమృతం దొరుకుతుంది కాబట్టి దేవతలకి వాళ్ళు భోగాల్లో పడి ఉంటారు దేవతలకి భోగవాసనలు ఎక్కువ దేవతలంటే దేవతలంటే వీళ్ళే ఈ టాలీవుడ్ బాలీవుడ్ వీళ్ళే వీళ్ళే దేవతలు బాగా ఈ జూబ్లీ హిల్స్లోనూ అక్కడ ఉంటారు దేవతలు అదే అమెరికాలో ఉంటారు అనుకున్నా అనుకోవచ్చు దేవతలు అంటే సో అంటే భోగప్రధానం భోగవాసన రూపంగా ఉంటుంది ఎప్పుడైనా ఇంద్ర సభ అంటే ఉంటుంది ఇంద్ర సభ ఎప్పుడైనా మీరు చదివారా ఇంద్ర సభ ఇంద్రుడి యొక్క సభ అంటే ఏముంటుంది డ్యాన్స్ ఉంటుంది ఇంద్ర అంటే ఏమి ఉంటుందండి అయ్యో అది కూడా తెలీదా మీకు అన్నీ నేనే చెప్పాలా ఇంద్ర ఇంద్రుడి సభ అక్కడ కుర్చీలు రద్దుపతి సింహాసనాలు ఉంటాయి అప్పుడు ఏమవుతుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే భోగవాసన తోటి నిండి ఉంటుంది ఎవడో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ మ్యూజిక్ ఉంటుంది గంధర్వులు ఏమో మ్యూజిక్ వస్తూ ఉంటారు ఆర్కెస్ట్రా ఏమో అప్సరసలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఈ అప్సరసలు లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి ఇదో పాండిత్యం అబ్బా ఎంత పండితుడండి ఆయన ఎందుకని రంభ అప్సరస రంభ ఊర్వశి పూర్వచిత్తిహి అని ఒక ఆవిడ ఉంది పూర్వ చిత్తి ఆవిడ పేరు తర్వాత పులోమజ అని ఇంకొక ఆమె ఉన్నది పులోమజ అంటే శచీదేవియే కాదు అవసరం అసలు భార్య అవి ఏదో తుచిొచ్చినట్టు చెప్తున్నా వెళ్ళారా వేరేది పూరికే పేర్లు దొరలించేస్తూ పులోమజ్ ఎవరో తెలుసా మీకు ఇంద్రుని భార్య ఓహో అబ్బాయి ఇది ఎన్ని విషయాలు తెలుసు మీరు నన్ను నా గురించి అలా నాలు అబ్బాయి ఇంకెన్ని విషయాలు తెలుసు మీకు తెలియదు కూడా చూసొచ్చినట్టు వాళ్ళ పెళ్లికి వెళ్ళి ఇప్పుడే అక్షతం వేసి వస్తున్నట్టు ఇలాగ అంటే ఉంటే నామాలు ఉర్వశి ఉర్వశి పేరు ప్రసిద్ధమైనదే తర్వాత ఇంకా ఉన్నారు మేనక తిలోత్తమాచి ఘృతాచీ చూసారా అప్సరసలు వీళ్ళందరూ కూడా క్లిస్ట్ సో అలాగే అంతా భోగ భోగవాసన ప్రధానంగా ఉంటుంది కాబట్టి అక్కడ జ్ఞాన సామాగ్రి అక్కడ ఏమీ ఉండదు భోగవాసనలు ఉన్న చోట జ్ఞాన సామాగ్రి ఉంటుంది సో కనుక అటువంటి దేవతలకు కూడా ఈ జ్ఞానము లభించదు అంతటి గొప్పది ఈ శ్లోకం ఇప్పుడు ఒకసారి అందాము అంతా కవర్ అయిపోయింది ఇంకేం మిగలేదు భూతహేతో ప్రాణుల కోరాకై ఈ ప్రాణులకు ఈ అమృతాన్ని అందజేద్దామనే కారణంగా ఉద్దధార ఆయన ఈ అమృతాన్ని పైకి తీసుకువచ్చినాడు వేదముల నుండి సో మనమే భూతములంటే మనమే భూతములు మానవులకే భూతములని పేరు ఇది శ్రీకృష్ణుడు అలా చెప్పాడు భూతగ్రామ మిమం కృత్సనం విసృజామి పునఃపున ఎనిమిదో అధ్యాయంలో ఈ భూతగ్రామమును అంతను నేను పునఃపున సృష్టిస్తూ అంటే భూతాలు వీళ్ళందరూ భూతాలు ఇప్పుడు ఒక భూతం భార్య ఒక భూతం వాళ్ళకి పిల్లలు ఒక భూతం భూతంలో అంటే ప్రాడులో అర్థం భవంతిటి భూతాలు అయితే అవైపోయింది భూతాలు దెయ్యాలు అంటూ ఇది ఒకటి స్టార్ట్ అయింది దాంతో అనే పదానికి అటువైపు వెళ్ళిపోయింది యూసేజ్ దాంతో అసలు దాని ఒరిజినల్ మీనింగ్ అందరూ మర్చిపోయారు ఈ భూతాలు ఏమీ అది అలా కూడా వాడతారు భూతప్రేత విశాచ అలా ఏదో వాడుతూ ఉంటారు కానీ అలాగేమి కాదు భూత అంటే ప్రాణులు అని అంటారు అంటే భవంతిటి భూతాన్ని ఎక్కడైనా ఇంకో చేరు ఉందా ఇక్కడ ఉన్నాయి ఏదైతే